అల్హందుల్లా జుమా యొక్క ఘనతలో మూడు హదీతులు విందాము మొదటి హదీత్ సహి ముస్లిం షరీఫ్ హదీత్ నంబర్ ఎనిమిది వందల యాభై ఆరు అబు హురేరా మరియు హదైఫరీ అల్లాహు తాలానహుమా ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం తెలిపారు అదోల్లాహు అని మనకంటే ముందు గడసిన వారిని అల్లాహు తాలా మార్గభష్టులకు గురిచేశాడు ఈ జుమా విషయంలో ఫకాన్ అలీల్ యహూది యౌముస్సబ్ద్ అందుకని యహూద్ వారికి శనివారం రోజు వకాన్ అలీ నసారా యోముల్ అహద్ క్రైస్తవులకు ఆదివారం రోజు వారపు పండుగ రోజులుగా అయింది ఫజా అల్లాహు బీనా ఆ తర్వాత అల్లాహ్ మనల్ని తీసుకొచ్చాడు ఫహదా నల్లాహులిజుమా మనకు ఈ జుమా రోజు యొక్క మార్గదర్శకత్వం అల్లాహ్ చేశాడు ఫజ అల్ అల్ జుముల్ అహద్ ఆ తర్వాత శనివారం ఆ తర్వాత ఆదివారం క్రమంలో పెట్టాడు ఒకదాలి ఈ రోజుల విషయంలో ఎలానైతే వారు మన వెనుక ఉన్నారో హుం తబుల యో మల్మ ప్రళయ దినాన కూడా వారు మన వెనకనే ఉంటారు ఏ లోకంలో వచ్చిన వారి ప్రకారంగా చూసుకుంటే మనం చివరి వారులం వల్అ్వల్ మల్మ ప్రళయ దినానా అందరికంటే మొట్టమొదటి పంక్తిలో మొట్టమొదటిగా మనముంటాము అల్ మియ్యులహుమ్ కబిల్ అల్ ఖలాయి సర్వ సృష్టిలోకెళ్ళ అందరికంటే ముందు మన యొక్క తీర్పు జరుగుతుంది ఇక రెండవ హదీత్ ఇది కూడా సహీ ముస్లింలో ఉంది హదీత్ నంబర్ ఎనిమిది అబూహురేర రది అల్లాహు తాలాను ఉల్లేఖించారు ప్రవక్త సల్లూ అలీహి వసల్లం తెలిపారు సూర్యుడు ఉదయించే రోజుల్లో కెల్లా అతి ఉత్తమమైన రోజు జుమా రోజు ఫిహి ఖులిఖ ఆదమ్ ఇదే రోజు ఆదమలి హి సలాం పుట్టించబడ్డారు వఫీహి ఉద్ఖిలల్ జన్న ఇదే రోజు స్వర్గంలో ప్రవేశింపజేయబడ్డారు వఫీహి ఉఖ్రి జమిన్హ ఇదే రోజు స్వర్గం నుండి బయటికి తీయబడ్డారు ఒలా తకూ ముస్సాతు ఇల్లాఫి యోమిల్ జుమా జుమా రోజునే ప్రళయం సంభవిస్తుంది మూడవ హదీద్ అబు దావుద్ ఒక వెయ్యి నలభై ఏడు నిసాయి పదమూడు డెబ్భై నాలుగు ఇబునుమాజా వెయ్యి ఎనభై ఐదులో ఉంది షెహల్వాని రెహమహుల్లా సహ్ అని చెప్పారు ఔస్ బిన్ ఔస్ రది అల్లాహు అను ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఇలా ప్రవచించారు మీ రోజుల్లో కెల్లా అతి ఉత్తమమైన ఘనతగల రోజు జుమ రోజు ఫీహి ఖులిఖ ఆదమ్ ఇదే రోజు ఆదమలి హి సలాం పుట్టించబడ్డారు వఫీహి కుబ్యు ఇదే రోజు ఆయన చనిపోయారు వఫీహి న ఫతుఫీహి సాక ఇదే రోజు శంకు ఊదబడుతుంది అందరూ సొమ్మసిల్లిపోతారు మరియు ఇదే రోజు శంకు ఊదబడుతుంది అందరూ మరోసారి లేచి నిలబడతారు ఫిరు ఆలయ ఈ జుమారోజున మీరు నాపై అధికంగా దరూద్ పంపండి ఫిన్న సొలాతకు మారు అలయ్య మీరు ఈ దరూద్ నా వరకు చేర్పించబడుతుంది ఆలూయా ప్రవక్త మీర వకైఫతు ఉరుదు సలాతునా আলাইక్ వకద్ అరింతా ఇక్కులున బలీతా సహాబాలు అడిగారు ప్రవక్త మీరు మరణించి మీ ఎముకలన్నీ మట్టిలో కలిసిన తర్వాత మీరు కుళ్లిపోయిన తర్వాత మ దరుద్ మీపై ఎలా పంపించడం పంపించడం జరుగుతుంది ఫకల్ అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు నిశ్చయంగా నిషిద్ధపరిచాడు అయితే సోదర మహాశయులారా ఈ మూడు హదీల్లో మనకు జుమారోజు యొక్క ఘనత తెలిసింది జుమారోజు నుండి యూదులు మరియు క్రైస్తవులు मार्गभ्रष्टत्व में पड़पयू अंकने वो मन तरवा उजुन वार पगलको लुग, इक अल्लाइप नींजुमा भाग्यम मन को लभ इलाम आदेश प्रकार अल्लाह को इष्ट रीति प्रवक्ता सल्लाह अलीवसलम व मनोजू गयत्न चयाली अब सौभाग्यु अल्लाक हिदायत असरी वारी मन उटाथु मन को मोह घनता जाकूटाइते मन अंदर कंटे वन उम्मीद इह लोक का प्रलय दिना सामधु नीं लेपड़ र् जगी स्वर्ग प्रवेशिंपेयड़े विषय में अंजा कंटे मुझू अल्लाह दय तो मनमटा अत घन मन एपड़ू पंदा एपड़ अल्लाह को इष्ट रीतिलो अल्ला आराधन चस् प्रवक्ता सल उल वारी असरी उंटा मरीज ప్రవక్త ఆదం అలీ ఇస్సలాం వారిని పుట్టించడం జరిగింది అదే రోజు వారిని స్వర్గంలో ప్రవేశింపజేయడం జరిగింది స్వర్గం నుండి అదే రోజు తీయబడ్డారు మరియు అదే రోజు ఆయనకు చావు కూడా వచ్చింది మరియు అదే రోజు ప్రళయం కూడా సంభవిస్తుంది ఈ విషయాలన్నీ కూడా మనకు తెలిసాయి ఇక ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లంపై ఈరోజు అధికంగా మనం దరూద్ పంపాలి సలాత్ పంపాలి అని ఉంది కనీసం సల్లల్లాహు అలీహి వసల్లం అని లేదా అల్లాహు సల్లి వసల్లిం వారిక్ అలా నబీఈనా మహమ్మద్ అని ఈ విధంగా మనం దరూదు పంపడంలో మనకే లాభాలున్నాయి ఎవరైతే ఒక్కసారి ప్రవక్తపై దరూద్ పంపుతారో అల్లా వైపు నుండి పది దరూదులు మనపై పంపడం జరుగుతుంది అంతేకాదు ఒక్కసారి మనం ప్రవక్తపై దరువు పంపినందుకు మనకు పది పుణ్యాలు లభిస్తాయి మన పది పాపాలు తరిగిపోతాయి మరియు పది అంతస్తులు పెంచడం జరుగుతుంది ఇంకా ఎంత ఎక్కువగా మనం ప్రవక్తపై దరువు పంపుతామో అంతే మనకు ఇహలోకాల పరలోకాల లాభాలు కలుగుతాయి అల్లాదయతో జుమాకు సంబంధించిన మరికొన్ని విషయాలు వచ్చే వారంలో మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అసలాం వరహ్మల్లా వరకా